సూత్రం మధ్య పరిశుద్ర సర్వ సృష్టికర్త మహోన్నతరానికి వందన రాచా ఇదిగో రాచా నీకు నామంలా మేమందరం ఆన్లైన్ లో కొడుకున్నాం రాచా నీకు వందనాలు ఇదిగో రాజా రాణి వారిని నడిపించండి రాజా ఎస్సు ప్రభా ఇదిగో రాచ్చా ఈ యొక్క విలువైన వందనాలు ఎస్సు ప్రభ ప్రభా వాక్యందరూ మీరు మాట్లాడిన రాస్తూ ప్రభా మేము మీ గురించి మేము వేచి ఉన్నాం రాచా ఎస్సు సోల్కి దేవ యస్సు ప్రభ అది ఒక ఆహారమే ఉన్నది రాజా యస్సు ప్రభా ప్రతిరోజు దేవ యస్సు ప్రభా మీరు మాట్లాడుతూ మీకు ఎంతో వందనాలు వందనాలు వందనాలు రాజా యస్సు ప్రభా ఇదిగో మన పాటల ధర మీరు మహిమ పొంది మీ యొక్క ఆత్మకాన్ని చేరిపించుకోమని ఏసుకృష్ణం ప్రశాంత్ అండి అమేన్ అమేన్ సిస్టర్ యూ బ్రదర్ ప్రేస్ థ్యాంక్ యూ సిస్టర్ యుద్ధమూయోదే Yudhamu Yehoaadeh. Yudhamu Yehoaadeh. Yudhamu Yehoaadeh. Rajul mana ke varu leiru. Shurul mana ke varu leiru. Rajul mana ke varu leiru. ూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయినా ఏ సయ్యా మన అండ సైన్యములకు అధిపతి అయినా మన అండ యుద్ధమూయ హోవారే యుద్ధమూయ హోవారే యుద్ధమూయ హోవే యుద్ధమూయ హోవాదే వ్యాదులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కత్త అయినా మన అండ విశ్వాసము నాకు గత అయినా ఏ సయ్యా నాన్న యుద్ధమూయ హోవారే యుద్ధమూయ హోవారే యుద్ధమూయ హోవారే యుద్ధమూయ హోవారే ఇరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకున్న భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండ భయమేలా మనకింకా యుద్ధమూయ హోవారే యుద్ధమూయ హోవారే యుద్ధమూయ హోవారే యుద్ధమూయ హోవాలే అపవాదైన సాతాను గర్జించు సింహం వలెవచిన అపవాదైన సాతాను గర్జించు సింహం వలెవచిన యూధా గోత్ర పుసింహమైన ఏ సయ్యా మన అందూదా గోత్ర పుసింహ యూదా గోత్రపు సింహమైన ఏ సయ్యా మన అండ యుద్ధమూయ హోవాదే యుద్ధమూయ హోవాదే యుద్ధమూయ హోవాదే యుద్ధమూయ హోవాదే అల్ ఎలు యొక్క ప్రైజ్లు అడక్క నీతో సమావరు నీ ఇలా ప్రేమించేది ఎవరు నీలా క్షేమించేదెవరు ఏసయ్యా నీల పా పీకై ప్రాణం పెట్టిన వారవరు నీలా పా పీకై ప్రాణం పెట్టిన వారవరు నీతో సమవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షేమించేదవరు ఏసయ్యా నీలా పాయి ప్రాణం పెట్టిన వారవరు నీలా పా పీకై ప్రాణం పెట్టిన బంగారము దానములు ఒక్క చోటుంచిన నీకు సరితూగున జీవనదులంతయో సర్వ సాంద్రాములు ఒక్కటై నిన్ను తాకాగలవా నీల లోక సౌక్యాలన్నీ ఒక చోట ఖగేసిన నీవేగా చాలిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసిన నీ వేగా చాలిన దేవుడవు నీతో సమరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షేమించేదెవరు ఎసయ్యా నీలా పాపి కై ప్రాణం పెట్టిన నీలా పాపి కై ప్రాణం పెట్టిన వారేదాలలో మత గ్రంథాలలో పాపమేషో గని పరిశుద్ధుడేడి పాప పరిహారము సివామరణం నుండి తిరిగి లేచి నటి దైవనరుడెవ్వరు నీలా నీల పరిశుద్ధ దేవుడవ్వరు నారయ్య నీవేగా మంచి దేవుడవు నీల పరిశుద్ధ దేవుడవ్వరు నారయ్య నీవేగా మంచి దేవుడవు నీతో సమమరు ఎసయ్యా నీలో ప్రేమించేదెవరు నీలా క్షేమించేదెవరు ఎసయ్యా నీల పాపికై ప్రాణం పెట్టిన వారవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారవరు నేను వెతుకాకున్నా నాకు దొరికి తీవి నేను ప్రేమించాకున్నా నన్ను ప్రేమించిటివి నేను వెతు నన్ను నన్ను ప్రేమి నేను వెతుకాకున్నా నాకు దొరికి తీవి నేను ప్రేమించాకున్నా పలు గాయాలు పలు గాయాలు చేసి నీలా నీలా చాలి ప్రేమ గల్లా దేవుడేరి నీవేగా అభిమో చెడువు నీలా చాలిగల్లా ప్రేమ గల్లా దేవుడేరి నీవేగా అభిమో చెడువు నీతో సమం నీలా ప్రేమించేదెవరు నీలా క్షేమించేదెవరు ఎస్ నీలా పాపిక ప్రాణం పెట్టిన అర్థం చేసుకున్నా స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధ కరణామైన కృపా కనికి రావుల రాజా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభు ఈ లోకంలో నాయన ఒక్కడవే నమ్మదగిన దేవుడవైనా అందును బట్టి స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం మరి ఎన్నిక లేని వారం మమ్మల్ని ఎన్నుకొని నా తండ్రి నిన్ను స్థుతిస్తూ గణపరుస్తూ మీ సాక్షులుగా ఉన్నట్టు ఇచ్చిన కృపను బట్టి స్థుతులు చెల్లిస్తూ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు సహాయం అనుగ్రహించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమిన్ అందరికీ ప్రయత్నం బైబిల్లో పాత నిబంధనకి కొత్త నిబంధనకి కొన్ని సాదృశ్యమైన విషయాలు మనం గమనిద్దాం మొట్టమొదట దేవుడు నరుని విషయంలో చేసిన కార్యం ఏంటంటే ఆది కాండము 7 ఏడు ఆది కాండము రెండో ఏడు దేవుడు నరుణ్ణి తన ఊపిరితో చేశాను దేవుడు నరుణ్ణి తన ఊపిరితో చేసిండండి ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన నరుని తన ఊపిరితో తీసినట్టుగా మనం చూస్తున్నాము రెండో అధ్యాయము ఏడో వచనంలో దేవుడు మాట్లాడుతున్నమాట దేవుడు దేవుడైన ఎహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అంటే ఆయన వాయువు నూదగా నరుడు జీవాత్మ అయ్యిండు ఎందుకంటే సత్యము జీవము మార్గము అయిందే కాబట్టి ఆయన జీవ ఆత్మ అయ్యున్నడు అదే నరునిలో ప్రవేశింపబెట్టి ఆయన జీవాత్మ నరుడు జీవాత్మ అయ్యున్నడు నరుడు జీవాత్మ అయ్యండు ఎందుకంటే దేవుడు నేల నుండి మంటితో నరుని నిర్మించింది అని నాసిక రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా బయలుపడబడిన మాటలు అందుకనే యోహానుస్వార్త మూడో అధ్యాయము యోహానుస్వార్త మూడో అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేను వరకు ఇది పాత నిబంధనలోనేమో దేవుడు నరుణ్ణి తన ఊపిరితో చేసిండు అయితే ఈ కొత్త నిబంధన యోహాను సువార్త మూడు పద్నాలుగు పదిహేనులో అరణ్యములో మోసే సర్పమును ఎలాగా ఎత్తేనో అరణ్యములో మోసే సర్పము ఎలాగ అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా ఎవరి ఆయన అమూల్యమైన రక్తము ద్వారా నిత్య జీవము పొందున్నట్లు మనుష్య మరణించి సమాధి చేయబడి మూడో దినమున పరమునకు ఆయన వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన పాపంలో ఉన్న మరణను తన రక్తం ద్వారా మనకు నిత్య ఇచ్చినట్లు మనము తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు అందుకనే అరణ్యములు మోసే సర్పమును ఎలాగ ఎత్తినో అలాగా విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా అంటే ఆయన అమూల్యమైన రక్తం ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుషు కుమారుడు ఎత్తబడవాలను దేవుడు పరమునకు వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాము ఆయన ఎందుకంటే ఆయన మన పాపల నిమిత్తమై మరణించి మళ్ళీ ఆయన భూగర్భమునకు పాత్రనకు వెళ్ళినట్లుగా చూస్తాం ఏపీ పత్రికలో ఆయన ఆరోహణమాయను అనగా భూగర్భమునకు వెళ్ళిండని అర్థమిస్తుందని చెప్పారు అదే ఆదికాండము రెండో అధ్యాయము పదిహేడో వచనం అయితే దేవుడు ఆయన మొదట ఇచ్చిన ఆజ్ఞ నరునికి ఏంటంటే ఆదికాండం రెండు పదిహేడులో దేవుడు నరునికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటంటే నీవు తినకూడదు అన్నాడు ఏంది నీవు తినకూడదు రెండు పదిగేడు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఏది రెండు పదిహేడులో అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఫల వృక్షములను తినకూడదు అందుకనే మొదటి ఆజ్ఞ నువ్వు తినకూడదు అని ఆదాముతో చెలవిస్తున్నాడు దేవుడు కానీ ఫల వృక్షములు రకరకాల పండ్లు నేను కలుగజేసిన ఈ ఏదైను తోటలో నీకు మనసు వచ్చిన పండు తిను గాని ఈ పండు మాత్రం తినకు అన కానీ దేవుడు చెప్పిన మాటను ఏమాత్రము లక్ష్యం ఉంచక దాన్ని తినడం వల్ల శాపం అనేది మనిషి మీదకి వచ్చినట్టుగా ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం అయితే మంచి చెడ్డల తెరివినిచ్చు వృక్ష తినకూడదు నువ్వు వాటిని తిని తినమున నిశ్చయముగా చచ్చదవని నరణికి ఆజ్ఞాపించింది ఆజ్ఞ ఇది మొదటి ఆజ్ఞ నువ్వు తినకూడదు దేవుడు అన్నాడు కానీ మనుషులు ఇప్పుడు రకరకాల తిండ్లు తింటున్నారు పొద్దున తిండే రాత్రి తిండే ఇప్పుడు ఇడ్లీలు సాయంకాలం ఇడ్లీలు దోశలు రోడ్ల మీద కానీ దేవుడు మనిషికి ఇచ్చింది ఫలాలు పలాలు మాత్రమే మనిషికి ఆహారం కానీ అతడు పోడగొట్టుకున్నాడు ఆ పండు తిని ఆ ధన్యత పోడగొట్టుకొని ఇప్పుడు ఏమన్నాడు తింటే నువ్వు ఖచ్చితంగా చనిపోతావు ఆయన తినకూడదు అంటే తిను నిశ్చయముగా నువ్వు చచ్చేదవని నరికి ఆజ్ఞాపించిన గాని ఆయన తిన్నాడు ఆయన వినలేకు దేవుని మాట అది మొదటి ఆజ్ఞ అయితే ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథంలో ఈ దేవుడేమో ఈ ఆది కాండం రెండు పదిహేడులోనేమో నువ్వు తినకూడదను ఆజ్ఞాడు దేవుడు ఇది కొత్త నిబంధనలో ప్రకటన ఇరవై రెండు పదిహేనులో దేవుడు ఏం చెప్తున్నాడు కొత్త నిబంధనలో ఆయన నేమో మొదట దేవుడు పాత నిబంధనలో నీవు తినకూడదు అన్నాడు కొత్త నిబంధనలు ఏసుప్రభు వారు చెప్పే మాట ఏంటంటే ప్రకటన ఇరవై రెండు పదిహేడులో అంతయు పెన్లి కుమార్ అంతలో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అను చెప్పుచున్నాడు వినువాడు రమ్ము అని చెప్పి వెలను తప్పిగొనిన వాణిని రానిమ్ము అంటుంది దహంతో ఉన్న వాణి రానిమ్ము ఇచ్చయించు వాని జీవజలము జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నిమ్మ ఇక్కడనేమో తాగండి అంటున్నాడు జీవజలమును పుచ్చుకోనవలను అంటు జీవజలము మీరు తాగొచ్చు అంటుంది కానీ అక్కడ నరునికి ఏమాజ్ఞండు నువ్వు తినకూడదు అన్నాడు ఇక్కడనేమో జీవజలము ఉచితముగా పుచ్చుకొనిము అంటు ఇది డిఫరెంట్ డిఫరెంట్ కొత్త నిబంధన పాత నిబంధనలో ఇవి ఈ విధంగా ఉన్నాయి అయితే రెండో అధ్యాయము ఆది కాండము ఏడో ఏడో వచనంలో రెండు ఏడు దేవుడైన యహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాస్కరంధ్రములతో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినట్లు ఆదాము మంటితో చేయబడి అతడు మంటితో చేయబడి ఉన్నాడు అయితే రెండు ఇతడు మటితో చేయబడిన నరుడుగా ఉన్నాడు ఈ రెండు ఇరవై రెండు ఆది కాండము రెండు ఇరవై రెండులో తర్వాత దేవుడని తాను ఆదాము నుండి తీసిన స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము తీసుకొని వచ్చింది అంటే దేవుడు ఆదామును చేసిడు ఆదాము నుంచి రక్కటెముకతో కూడా చేసింది ఎందుకంటే మరి నరుడు ఒంటరిగా ఉండుట దేవినికి ఇష్టం లేదు అక్కడ అందుకనే ఇక్కడ అవల నుంచి ఆదాము నుంచి అవ్వని తీసిండు అందుకని ఆదికాండము మూడు ఆరు ఆదికాండము మూడు ఆరు అయితే ఈ ఆదాము మొదటి మనుష్యుడు ఈ ఆదాము మొదటి మనుష్యుడుగా ఉన్నాడు మొదటి మనుషులుగా ఉండి స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఈమెకు చక్కగా అందంగా ఆ పండు ఆహారమునకు రమ్యంగా కన్నులకు అందమైనదిగా వివేకము రమ్యమైనదిగా ఉండుట చూసినప్పుడు నట ఈమెకు ఆమె దాన్ని పరములో కొన్ని తీసుకొని తిన్నదంట అప్పుడే ఇవి తినకూడదు అన్నప్పుడు తిన్నది తనతో పాటు తన భర్తకు భర్తకును ఇచ్చింది భర్తకు కూడా ఇచ్చింది అతడు కూడా తినను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను అప్పుడు చాపము వాళ్ళను వారిని ఏలినట్లుగా మనము చూస్తున్నాం వారు తాము దిగంబులమని తెలుసుకొని అంజురపు ఆకులు కట్టుకున్నట్లుగా చూస్తున్నాం అయితే మొదటి ఆదాము ఇతడు ఈ తోటలో శోధింపబడుతున్నాడు మొదటి ఆదాం ఆదాము పాత నిబంధనలో మొదటి ఆదాము ఈ తోటలో శోధింపబడుతున్నాడు సాతన చేత అయితే ఇక్కడ రెండో ఆదాము ఉన్నాడు మతైసు వార్త నాలుగు ఒకటి నుండి మతాయి శువార్త మతైసు వార్త నాలుగు ఒకటి నుండి మనం చూస్తాం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవరణ అరణ్యమునకు కొనుకోబడను నలభై దినములు నలభది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా శోధకుడు వచ్చాడట ఇక్కడ మొదటి ఆదామేమో తోటలో శోధింపబడ్డాడు రెండో ఆదాము అరణ్యంలో శోధింపబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకంటే ఈ శోధకుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా శోధి శోధించినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన కూడా శోధించినట్లు మనం గమనిస్తున్నాం అదే నాలుగో అధ్యాయము పదకొండవ వత్సరంలో కూడా ప్రాయబడి అని అపవాది ప్రకం విడిచి అపవాది ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి శోధింపబడి ఆయన ఈ అరణ్యంలో శోధింపబడి ఏసుక్రీస్తు ప్రభు వారు మొదటి ఆదామయము తోటలో శోధింపబడ్డాడు అదే పాత మొదటి ప్రశ్న దేవుడు వేస్తున్నాడు పాత నిబంధనలో మూడు తొమ్మిదిలో మూడు తొమ్మిది ఆది దేవుడైన ఎహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అనను దేవుడైన ఎహోవ ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనను అందుకతడు నేను తోటలోని స్వరము విని వినప్పుడు దిగంబరిణిగా నుంటిని గనక భయపడి తాగుకుంటిని అని అంటుంది ఈ మొదటి ఆదాము ఆయనకేమని ఆజ్ఞాపిస్తుండేనా దేవుడు ఆదామును దేవుడని ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు నువ్వేడున్నావు అని పిలుస్తున్నాడు అతడు భయపడ్డాడట ఎందుకంటే అతడు దిగంబరిగా ఉన్నానని తెలుసుకున్నాడు అందుకని ఆయన నువ్వు స్వరము విని నేను దిగంబరి ఉంటుందని భయపడి దాక్కున్నాన అంటున్నాడు మరి ఆయన దాక్కున్నట్లుగా మొదటి ఆదాము భయపడి ఆయన ఆజ్ఞను పాటించక ఉన్నట్లుగా చూస్తున్నావు అందుకనే నువ్వు ఎక్కడున్నావు ఆదాము అని అడుగుతున్నాడు అయితే మత్తాయి సువార్త రెండో అధ్యాయము రెండో వచనంలో ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఈ వాక్యాలు కొత్త నిబంధన పాత నిబంధనకు కొంచెం వ్యర్యాసం సార్ ఉంటుంది అదే మతేశ్వర్త రెండో అధ్యాయము రెండో వచనంలో వీళ్ళు అంటున్నారు పాత నిబంధనలో ఇప్పుడు దేవుడు ఏమన్నాడు నువ్వెక్కడున్నావు ఆదాము నువ్వు ఎక్కడున్నావు అన్నాడు అయితే కొత్త నిబంధనలో మొదటి ప్రశ్న ఏంటంటే రెండు రెండులో యూదుల రాజుగా పుట్టినవాడు పుట్టినవాడు ఎక్కడున్నాడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించవచ్చుటిమి అని చెప్పి ఓరు జ్ఞానులు విశుప్రభు వారిని కూడా యువతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు కానీ యహ దేవుడు కూడా అదమా నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు అదే కొత్త నిబంధనలో జ్ఞానులు అడుగుతున్నారు ఆయన ఎక్కడ ఉన్నాడు అని అయితే ఆదికాండం మూడు పద్దెనిమిది ఆదికాండము మూడు పద్దెనిమిది ఈ మనుషుడు శాపము మనుషులకు శాపం అనే మున్లు అనేటివి ఆ శాపమును కొని తెచ్చుకున్నాడు దేవుని మాట ఇనక శాపము అనే మున్లను కొని తెచ్చుకున్నాడు ఆదికాండము మూడు పద్దెనిమిదిలో చూద్దాం అది ఆ పదిహేడు నుంచి ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నీలా చేపింపబడి ఉన్నది అయితే ప్రాయాసముతోనే నువ్వు బ్రతుకుదు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అంటు కష్టము పడి నువ్వు దాని పంట తిందువు లేకపోతే కష్టపడింది ను తినవు అంటున్నాడు ఆయన అయితే పద్దెనిమిది వచ్చంలో అది శాపం అది ముండ్ల తుప్పలను ముం నీకు మొలిపించును ఏది భూమి గుండ్లంటే శాపానికి గుర్తు అది గుండ్ల తుప్పలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారం తిందులయనగా నేల నుండి నువ్వు తీయబడతివి అంటుంది నేల నుండి నువ్వు తీయబడివి నీవు మన్నే తిరిగి మన్నైపోదు అని చెప్పాను అలెలు ఈ విధంగా శాపము ఈ ముండ్ల తుప్పలు గచ్చు భూమి నీకు మొలిపిస్తుందని దేవుడు ముందుగానే మరి చెప్తున్నారు అందుకని ఆయన మాటకు విదేయతలు చూపలేదు అందుకనే ఆయన ఖర్చుపదలు ముళ్ళ తుప్పలు కల్పించాడు అందుకని మత్తాయి సువార్త ఇరవై ఇరవై ఏడవ అధ్యాయము మత్తాయి సువార్త ఇరవై అధ్యాయము తొమ్మిదో వచనం ఇరవై ఇరవై వచనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వచ్చిన అయితే ఈ ముండ్లు అనేటివి శాపానికి గుర్తుగా ఉన్నాయి ఎందుకంటే గచ్చు పొదలు ముండ్ల తుప్పలు దేవుడు మాత్రము అప్పుడు మొలిపించినట్టుగా ఆ భూమి మీద శపింపమైన శపితమైన శాపమును కొని తెచ్చుకున్నందుకు గచ్చు పొదలు గచ్చు పొదలు ముండ్ల తుప్పలు అవన్నీ పెరిగినాయి అయినా కూడా దేవుడు ఈ కొత్త నిబంధనకు ఆయన ఏమైందంటే వారు ఆయన వస్త్రములు ఏది అత్త ఇరవై ఏడు వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తోడిగించి ముండ్ల కిరీటము ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి మరి శాపం అనేది అక్కడ మలిచిన ఆదికాండంలో మలిచిన శాపాన్ని ఆయన తల మీద ముండ్ల పొదలను ముండ్ల కిరీటంగా ధరించుకుంటున్నాడు యశ్వ గారు ఆ శాపమునే భరిస్తూ నీ పాపము నా పాపమును ముండ్ల కిరీటముగా భరిస్తున్నాడు ఎందుకంటే అప్పుడు ఆయన చేపించింది ఏంటి ముండ పొదలు పదలు పొదలు ముండ్ల కంపలు ఇవన్నీ పెరిగితే భూమి మీద చేసుకొని నువ్వు కడుపునకు ఆహారము తినాలి నీ కాచాలి అని చెప్పాడు అందుకనే ఆ శాపము యశుప్రభు వారి కాలంలోకి మరి ఆయన ఆ ముండ్ల కిరీటమును అయన తల మీద ధరించుకున్నాడంట ఎవరి గురించి మనది మన మీ నా పాపముల గురించి మాత్రమే అందుకని దేవుడు గొప్ప రక్షకుడై మనకున్నాడు అందుకని ఆదికాండము నాలుగు నాలుగు ఆదికాండము నాలుగు నాలుగు ఆదికాండము నాలుగు నాలుగు అయితే ఏ కూడా తన వందలలో తొలుచూలుని తొలచూలున పుట్టిన వాటిలో తవ్విన వాటిని కొన్ని తెచ్చిను ఎహోవా ఏ బేలును అతని అర్పణను లక్ష్య పెట్టిండ అయితే ఈ గొర్రెలు ఏ బేలు కొరకు చనిపోయినాయి ఎందుకంటే బలి అర్పణగా అర్పించిండు కాబట్టి ఏ గొర్రెలు ఏ కొరకు ఆ గొర్రెలు చనిపోయి మరి ఆయనకో దేవునికి దహన బలిగా అర్పించబడ్డాయి కొరకు గొర్రెలు చనిపోయినాయి అన్నట్టు ఎందుకు అయితే వ్యూహానువార్త పది పదకొండు వ్యూహానుసువార్త పది పదకొండులో క్రిస్తు విషయంకి వస్తే క్రిస్తు విషయానికి వస్తే వ్యూహాను వార్త పది పదకొండు ఏమంటున్నాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అక్కడనేమో ఏ బీలు కొరకు గొర్రెలు చనిపోయాయి ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి నేను గొర్రెలకు మంచి కాపరిని నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టిను నలెలుయ ఎంత త్యాగపూరితమైన సమర్పణ చేసు క్రీస్తు ఆయన గొప్ప దేవుడు అందుకనే నేను గొర్రెలకు మంచి కాపరిని అంటుండాయన మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాడు జీతగాడు జీతగాడే గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను జీతగాడు జీతగాడే కదా మరి మరి దేవుడు కేసుప్రభు వారు మరి ఆయన ప్రాణమును మనకు వేదనముగా చెల్లించి ఆయన రక్త ద్వారాలతోటి మనకు పాప విమోచన కలుగుతున్నది ఆయన నమ్మదగిన దేవుడు లోకములు మనుషులను నమ్ముకుంట కంటే ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకుంట కంటే ఆశ్రయించుట మేలు అందుకనే దేవుడు గొప్ప రాజు గొప్ప రక్షకుడు ఆయన కాపరి విమోచకుడు ఆయనకు ఎప్పుడైనా ఆది అంతము లేనివాడై ఉన్నాడు ఆయనే ఈ లోకములో నమ్మదగిన వాడు నాకు మంచి స్నేహితుడు మంచి కాపరి అందుకనే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు అలాగే ఈ ధర్మశాస్త్ర విషయంలో ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాత మోసే ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే నీ నీ జోళ్ళు తీయమని చెబుతున్నది అంటే నీ కాళ్ళకు తొడిగిన జోళ్ళు తీయి తీసేసి ఇప్పివేయి అంటుంది ఇది పరిశుద్ధ స్థలము నీ కాళ్ళు నీ కాళ్ళు నీ కాళ్ళకు ఉన్న జోళ్ళు విప్పివేయి అన్నట్టు అందుకని నీ జోళ్ళు తీసివేయమని ధర్మశాస్త్రము చెబుతున్నది లూకాసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచనంలోసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచనం పాత నిబంధన నీ జోళ్ళు తీసివేయమని చెప్తున్నది అయితే కొత్త నిబంధనలో ఏం చెప్తుందంటే ఇరవై రెండో అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త్రమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి దీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పును తొడిగించుడి అని ఇక్కడ కొత్త నిబంధనలో చెప్తుంది అక్కడ నీ జోళ్ళు తీసివేయమని అంటున్నాడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో సమాధానమైన సమాధానముతో చెప్తున్నాడు సమాధానమైన జోళ్ళు ప్రశస్తమైన వస్త్రాలు తనకి తొడిగించుడి మరి ఈ విధంగా మరి వారి విషయంలో మరి ఇక్కడ మన కొత్త నిబంధనలు మాట్లాడుతున్న మాటలు ఈ విధంగా ఉన్నాయి అందుకని దేవుడు ఏమంటున్నాడు ఉంగురము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి పాదములకు చెప్పులు తొడిగించని ఇక్కడ మాట్లాడుతుంటే దేవుడు మరి ఈ పాత నిబంధనకు దీనికి వ్యత్యాసము కలగజేస్తున్నాడు ఎందుకంటే దేవుడే ఈ లోకంలో నమ్మదగినవాడు పాత నిబంధనలో నిర్గమాకాండము నిర్గమాకాండములో పాత నిబంధన నిర్గకాండంలో నిర్గమాకాండములో మొదట జరిగిన అద్భుతం ఏంటంటే నిర్గమకాండము ఏడు ఇరవై నిర్గమాకాండము ఏడు ఇరవై అయితే మొదట జరిగిన అద్భుతము నీళ్లు రక్తముగా మార్చబడను అతని బంధన నిర్గమకాండంలో నీళ్లు రక్తముగా మార్చబడ్డాయంట ఏడు ఇరవై నిర్గమకాండము కొత్త నిబంధనలో విహనుసు సువార్త రెండో అధ్యాయము వ్యహానుసు వార్త రెండో అధ్యాయము ఒకటి నుంచి పది అయితే మూడో దినమున గల్లియలోని ఖానా అన ఊరిలో ఒక వివాహము జరిగిన యేసు తల్లి అక్కడ ఉండిను మేమును అక్కడ యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడ్డారట అయితే ఈ పెళ్లికి వారు పిలువబడ్డారు ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ పెళ్లిలో ఒక కొరత ఏర్పడ్డది ద్రాక్షరసము అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని యేసు ప్రభు వారితో చెప్తున్నారు సాక్షారథము అయిపోయిందని ఏసు ప్రభుత్వం చెప్తే ఆయన ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో ఇట్లనడు అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదు రాలేదనను ఆయన తల్లి పరిచారకులను తోచి ఆయన మీతో చెప్పినవి చెప్పినది చేయుడనను యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పటు రాతి బాణములు అక్కడ ఉంచబడి ఉండెను రాతి బాణములు రాతి బాణంలో అంటే నీళ్ల లాగా ఉండే అక్కడ బాణాలు ఉంచబడి ఉన్నాయి అయితే అక్కడ ఆ రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను ఏసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంశుల నింపిరి వారంట అంశుల మటుకు అప్పుడు అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి ఇందు ప్రధాని యొద్కు తీసుకొని పొండని చెప్పిండ ఎందు చేసి ప్రధానుని దగ్గరికి ఆ నీళ్లు ముంచుకొని తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు శిష్యులతోటి చెప్పగా వారు తీసుకొని పోయిరి ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చిందో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది ఇందు ప్రధానికి తెలియదు తెలియాక పోయిందంట ఆయనకు కూడా తెలియదంట ఇంటి ప్రదానికు పెళ్లి చేసే ఆ యొక్క దావత్ చేసే ఆ యొక్క పెద్ద ఆ సంగతి తెలియలేదంట విందు ప్రధానికి కూడా తెలియదంట కనుక ద్రాక్షారసమైపోయి ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని ఏమంటుండే పెళ్లి పెళ్లి కుమారుణ్ణి పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బుర జబ్బు రసము జబ్బురసము పోయిను మీరైతే ఇది వరకు మంచి ద్రాక్ష ఉంచుకొని ఉన్నారని అతనితో చెప్పిన అందుకంటే ఇక్కడ లింగ మండంలో ఈ నీళ్లు రక్తముగా మార్చబడడం కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ద్రాక్షారసముగా మార్చబడటం డిఫరెంట్ ఎందుకంటే దేవుడు ఇక్కడ దీనికి దానికి వ్యత్యాసం చూపిస్తున్నాడు దేవుడు ఇలాంటి వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటున్నాడు అందుకనే దేవుడే ఈ ప్రపంచానికి సృష్టికర్తగా ఉన్నాడు అందుకనే యొక్క మొదట భోషయకు ధర్మశాస్త్రం ఇయ్యబడినప్పుడు అట భోషయకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డప్పుడు ధర్మశాస్త్రం నిర్గమ కర్ణము పద్నాలుగో అధ్యాయము మోసే ఎర్ర సముద్రము విషయంలో మాట్లాడుతుంది పద్నాలుగు పదమూడు పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చింది పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలగజేయి రక్షలను మీరు ఊరక నిలుచుండి చూడుడి అని చెప్తుడు ఊరకనే నిలుచుండి చూడుడి సముద్రం యొక్క మీరు ఊరికనే నిల్చుండి చూడుడి అని ఆయన చెప్తున్నాడు అయితే ఇజ్రాయెల్ ఎర్ర సముద్రము దాటినప్పుడు మోషే ఊరక నిలువుడి అని చెప్పిండడు అయితే అని దేవుడు వారితో సాగిపోండి అని చెప్తున్నాడు మళ్ళీ దేవుడు మీరు సాగిపోండి అని చెప్తు అయితే ధర్మశాస్త్రము ప్రజలకు ఏబడినప్పుడు నిర్గమాకాండము ముప్పై రెండు ధర్మశాస్త్రం అంట ప్రజలకి ఏమప్పుడుము ముప్పై రెండు ఒక్కటి నుంచి బహుశే కొండ దిగే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోహం వద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఏమంటారు వాళ్ళు మాకు దూడను తయారు చేయరు అంటు మాకు ఒక దూడను తయారు చేయాలంటున్నాను అయితే ఇరవై ఏడో వచనముకు అయితే ఈ కృప ఈ ధర్మశాస్త్రము ప్రజలకు ఏబడినప్పుడు మూడు వేల మంది చనిపోయిర ధర్మశాస్త్రము ప్రజలకు ఏబడినప్పుడు మూడు వేల మంది చనిపోయారు మూడు వేల మంది చనిపోయినట్లుగా చూస్తున్నాము ఎప్పుడు ధర్మశాస్త్రము మనుషులకు ఇయబడ్డప్పుడు మూడు వేల మంది చనిపోయినట్లుగా మనము చూస్తున్నాము అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి మనము అపోషల కార్యంలో రెండు నలభై నలభై ఒకటి నలభై ఒకటిలో ఏమంటున్నారంటే అపోసుల కార్యము రెండు నలభై ఒకటిలో కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి ఆ దినమందు ఇన్సుమింసు మూడు మంది చేర్చబడి ఇక్కడ ఏముంది ధర్మశాస్త్రము ప్రజలకు ఏబడినప్పుడు మూడు మంది చనిపోయిరు నిర్మగా నిర్గమాకాండములు అదే కొత్త నిబంధన అపసుల కార్యము రెండు నలభై ఒకటిలో ఏముందంటే అక్కడ మూడు వేల మంది ధర్మశాస్త్రము తీసుకున్నప్పుడు దాని పేరు ఈ అపశుల కార్యము రెండో అధ్యాయం నలభై ఒకటో రక్షణ పొందుడని వారికి హెచ్చరించను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు మంది చేర్చబడి అని డిఫరెంట్ దేవుడు ఈ విధంగా దీనికి భిన్నంగా చూపించుకుంటూ చూపించుకుంటూ వస్తూనే ఉన్నాడు ఎందుకంటే దేవుడే నమ్మదగినవాడు లోకంలో ఎవరు నమ్మదగిన వారు కాకపోయినా కానీ మరి దేవుడైతే నమ్మదగినవాడు ఇరిమియా పదహారు ఇరిమియా పదహారు రెండు ఇరిమియా పదహారు రెండు వివాహము చేసుకునకూడదు వివాహము చేసుకునకూడదని ప్రభక్త అయిన ఇరిమియా దేవిని చేత ఆజ్ఞాపింపబడెను అప్పుడంట తీసుకోవద్దని కొత్త నిబంధనల ఇరిమియా తోటి ప్రభక్త అయిన దేవుడు మరి ఆజ్ఞాపించిండట అయితే మరి ఉషయ ఒకటి రెండు ఉషయ ఒకటి రెండు ఒకటి రెండు వషయ ఒకటి రెండులో ఇక్కడ ఇరిమేతోటేమో నువ్వు వివాహం చేసుకోవద్దు అని ఇక్కడ ఇరిమేతో చెప్పిండు పదహారు రెండుల అయితే ఒషలా ఒకటి రెండులో ఆ వ్యభిచారం చేత పుట్టిన పిల్లలు కలిగిన వేశ్యను పెళ్లి చేసుకునవలసిందిగా వషయ ప్రవక్త ఆజ్ఞాపింపబడెను మరి ఈ వ్యభిచారం గల స్త్రీని పెళ్లి చేసుకోమనేమో వషేతోడు చెప్తున్నాడు ఇరిమిగా ప్రవక్తతో ఏమి చెప్తున్నాడు నువ్వు వివాహం చేసుకునకూడదు అని అక్కడ చెప్తున్నాడు మరి దేవుని ప్రణాళికలో ఆయన తండ్రిగా ఉన్నాడు కుమారునిగా ఉన్నాడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు కానీ ఆయన ఏకదేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యము జీవము గలదై అందుకని ఆయన వివాహము చేసుకునకూడదని ఒక ప్రవక్త అయినా ఇర్మేయతో చెప్పిండు అలాగే ఓష్యయతో నువ్వు వేష్యను పెళ్లి చేసుకో అని చెప్తున్నాడు మరి ఎంతవరకు ఇది మనకు వాక్యం అర్థమవుతుందో కానీ మరి దీన్ని పరిశోధించి తెలుసుకుంటే మాత్రం చాలా సత్యాలు అర్థమవుతాయి అందుకనే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అప్పు దేవుని మాటలు తప్ప అందుకనే నువ్వు కావై నాలుగు ఏడు రూకాసు వార్త ఇరవై నాలుగు ఏడు ఏమంటున్నాడంటే క్రీస్తు శిష్యులు మరిచిపోయిన దానిని యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు శిష్యులు మరిచిపోయిన దానిని క్రీస్తు మూడవ మూడు దినములైన తర్వాత తిరిగి లేచదని చెప్పి చెప్పిన మాటలు క్రీస్తు శత్రువులు జ్ఞాపకం యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు క్రీస్తు శిష్యులు మరిచిపోయారట ఏ రెత్తడో లోడో అయిపోయిందని వాళ్ళు మరిచిపోయిన దారిని క్రీస్తు మూడు దినములైన తర్వాత తిరిగి లేచిదని చెప్పిన మాటలు క్రీస్తు శత్రువులు జ్ఞాపకం ఉంచుకున్నారటూక ఇరవై నాలుగు ఏడు ఎందుకంటే దేవుడు మరి ఆ అనేది దేవుడు ఇవ్వకుండా కాకపోతే దాంట్లో వాళ్ళు ఈ యొక్క భయముతోటి క్రీస్తు లేనందుకనే భయంతో లేసుడో లెవరో లెవడో ఎందుకంటే దేవుడు మరి మాటలు వాళ్ళు విశ్వాసం ఉంచక వాళ్ళు మర్చిపోయారంట వాళ్ళు మర్చిపోయిన దానిని వాళ్ళ క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న వారు జ్ఞాపకం ఉంచుకున్నారంట ఎందుకంటే ఆయన లేస్తా అన్నాడు ఖచ్చితంగా లేస్తాడు అని వారు మాత్రం జ్ఞాపకం ఉంచుకున్నారు క్రీస్తు శత్రువులు జ్ఞాపకం ఉంచుకునేది అంట అందుకనే బైబుల్ మనకు ప్రార్థనైనా అయినా లోకంలో బైబిల్ ఉన్న ప్రతి ఒక్క సున్నా పళ్ళు మొత్తము యొక్క అపవాదికి మాత్రము తెలిసి మనకు తెలియదు ఏ వచనం ఎక్కడుంది ఏ అక్షరం ఎక్కడుందో ఆయన గుర్తుపడగాల కానీ మనకు గుర్తుండయి అదే అన్నట్టు మతి మరిపి జీవి మనం ఎందుకంటే మట్టిలోంచి స్థిరపడ్డం కాబట్టి మట్టికే చేరతాము కొన్ని రోజులు అవుతారు ఎవరైనా అంతే రాజులు చక్రవర్తులైనా మట్టిలోనే కలిసిపోవాల్సిందే కానీ ఉన్న రోజులు దేవిని స్వతించి గనపరిచి ఆయనకు సాక్షులుగా ఉండి అనేక ఆత్మలను ఆయన వైపు తిప్పి అనేక ఆత్మల పట్ల భారం కలిగి ఉండి ఆయన ప్రేమను ఆయన రాజ్య సువార్తను ప్రకటించి అనేకులకు మాదిరిగా ఆయనకు సాక్షులుగా ఉండుటకు మనం ప్రయాసపడదాం ఎందుకంటే లోకంలో తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా అక్కజల్లెలైనా ఎవరైనా కూడా కొంతకాలం మటుకే ఎవరి ప్రయాణం వాళ్ళదే పరదేశులం ఇక్కడ మనం వ్యాపితులుగా వచ్చాం కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒకటి మనము రక్షింపబడితే చాలదు అనేకులను కూడా ఆయన వైపు తిప్పాల రక్షణలోకి నడపాల అలా మంచి నమ్మకమైన మంచి దాసడాన్ని ఎప్పుడు పొందుతావు మనం పేరు ఎప్పుడు పొందుతావు ఇంకా సమయం గతిస్తుంది సమయం లేదు అందుకని క్రీస్తుకు సాక్షులుగా ఉండటకు ప్రయాసపడదాం మరి ఎందుకంటే క్రీస్తు శిష్యులు మర్చిపోయిన దానిని క్రీస్తు విరోధులు జ్ఞాపకం ఉంచుకున్నారట ఏమనంటే ఏసు మూడో దినం తిరిగి లేస్తా అని అది నాకు జ్ఞాపకం ఉందని వాళ్ళు చెప్తున్నారు కానీ ఆయన శిష్యులు మాత్రం మర్చిపోయినారు అట్లా ఉన్నది ఎందుకంటే లోకంలో క్రీస్తులు మర్చిపోకుండా మనం ఆయనకు సాక్షులుగా ఉండి గొప్ప మాదిరిగా ఈ లోకానికి మాదిరి చూపించి ఆయన ప్రేమను నా హృదయంలో పెట్టుకొని అందరికీ ఆయన ప్రేమను ప్రకటిద్దాం మరి దేవుడికి వందనాలు వాక్యము దేవుడు దీవించిన మీ అందరికీ వందనాలు ప్రజలాడు స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడమైన తండ్రి మీ పరిశుద్ధి మనకి స్థుతుడు స్తోత్రాన్ని చెల్లిస్తుంటున్నాం ప్రభు ఆయన మరి ఈ పాత నిబంధనలు నిబంధన మీరు మాట్లాడిన మాటలను బట్టి స్థుతులు చెల్లిస్తుంటాం మా హృదయాల్లో మరి మీ ఆకులను మేము పరిశీలించుకొని ఆ పుదయాలను భద్రపరుచుకొని ఏ విధంగా ఉన్నాం మీ సాక్షులుగా ఉండటం సహాయం అనుగ్రహించమని ఆయన మీ ఆత్మధారను అర్పించి నా తండ్రి మీ సాక్షులుగా ఉండటకు అనేక ఆత్మలను నా తండ్రి వైపు తిప్పుటకు సహాయం అనుగ్రహించమని నా తండ్రి హృదయాలను శుద్ధీకరించి భద్రపరిచి నామానికి ఘనతమేమో ప్రభావాలు తెచ్చుకోమని రవ్వ మరియులోకంలో అక్కడ మీరు నమ్మదగిన దేవుడు అయినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ మాకే మీ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జీవించి ఆశ్రవదించుకొని యేసు క్రీస్తు పరిశుద్ధనామం పేరు అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బ్రదర్ మనోజ్ మనోజ్ మనోజ్ బ్రదర్ నేను కా సిస్టర్ ప్రేసరా స్టేటస్ హోల్డ్ ఉందట వినిపిస్తున్నది హోల్డ్ ఉంటే వేరే కాల్లో మాట్లాడుతున్నట్ అక్కడ వినపడగల కాల్ కాల్ మాట్లాడుతున్నారు అంశాల కోసం ప్రార్థిస్తాను స్వరాజ్ బ్రదర్ ఆశీర్వాదం కూడా ప్రదర్ ఇస్తారు స్తోత్రం నయన ప్రభా యసిం ప్రణిపాములకు వేళ స్తోత్రాలు దేవసిమా ప్రభా దేవ ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకే ఉందన్న స్తోత్రాలు దేవాసే మా ప్రభా ఇక్కడ నీరు కట్టి ఫలింప చేయండి మా ప్రభా దేవా ఇతరులకు చెప్పే భాగ్యం మాకు దయచేయండి మాప్రభ దేవాసే మాకు మీరు పునరుత్థానం ఉన్నారు మా ప్రభా ఆ పునరుత్థానం మేము చేయండి మా నిత్య జీవంలో మేము ఉండట సాయం చేయండి మా ప్రభావ నిత్య వెలుగులో మేము చేయండి మా ఒక మణే నష్టం కుమరించాడు మా ప్రభా మా పైన దేవాయమాప్రభా ఈ చోటు ఆరాధన బట్టి నీకు వందన స్తోత్రాలు దేవాయస్య ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించాడు దేవా సజల లెక్కలోంచి దేవాయసం మా ప్రభావ నీ యొక్క కృపచేత బట్టి స్తోత్రం ఎంత ఒడిదుడుకులు ఎంత కష్టాలు కన్నీళ్ళు వచ్చినాడు దేవాయశ్రమా మీరు దేవాయస్యం చింత ఉండి మమ్మల్ని నడిపించిన బట్టి స్తోత్రం మా ప్రభా మీరే సొల్యూషన్ మా ప్రతి ఒక్క గైడెన్స్ మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభు మా తెలు జ్ఞానాన్ని పెంపొందించేది ప్రతి ఒక్క వృత్తిలో దేవాయస్మ ప్రభావం ముందుకు సాయాలని సాయం చేయండి సేవ చేసే గుణం మాకు దయచండి మా ముఖ్యంగా దేవాయస్మ వంశాల గురించి ప్రాణిస్తున్నాను రవిచల్ల ప్రదర్ కిడ్నీ గురించి ప్రాణిస్తున్నాం కిడ్నీ లివర్ హార్ట్ మంచి ఉండాలి మా ప్రభావ ఆపరేషన్ గురించి కూడా ప్రాణిస్తు మా ప్రభా ప్రతి ఒక్క ముట్టి స్పష్టపరిచాడు మా ప్రభా అలాగే రాజేష్ క్యాన్సర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా రాజేష్ బ్రదర్ ఎక్కడున్నా ప్రతి ఒక్క క్యాన్సర్ నుంచి విడుదల పొందును గాక ఏ గద్దిస్తున్న మా ప్రతి ఒక్క దుష్టక్రియ నుంచి విడుదల పొందాలి మా మీరే తోడైనాడు మా అలాగే రీనా సిస్టర్ పక్షపాతంతో బాధపడుతుంది మా ప్రభా పాప పదవ తరగతి వాళ్ళ బాబు దేవాయస్మ ప్రభావ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు మా వాళ్ళ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రతి ఒక్క దేవాయస్మ ప్రభా బ్రెయిన్ టూమర్ నుంచి దేవా విడుదల పొందాలా మా ప్రభావ బ్రెయిన్ లో ఉన్న ప్రతి ఒక్క నరాలను ముట్టి శ్వాసపరచండి మా ప్రభావ నీకు రక్త ప్రోక్షణ దయచేయండి మా ప్రభావ నీకు రక్త ప్రోక్షించి దేవ్రభా ప్రతి ఒక్క దాంట్లో దేవ ఐస్మాప్రభా వాళ్ళ దేవ విడుదల పొందేలాగా సాయం చేయండి మా ప్రభా అలాగే మా ప్రభా అనసూయమ్మ కాలు గురించి ప్రాణిస్తున్నాడు మా సర్జరీ జరగాల మా ప్రభావ దాని గురించి ప్రాణిస్తున్నాడు ఆమెకు ఎటువంటి వ్యాధి లేకుండా మంచి సర్జరీ చేయటానికి సాయం చేయండి మాప్రభ మీరే ముట్టి శ్వాసపరచండి మా ప్రభావ దేవాయస్మ సంపూర్ణ ఆరోగ్యం ఉండటం సాయం చేయండి మా ప్రభావ రిషిక ఇన్ఫెక్షన్ పోవాల మా మీరే రక్త కరాలలో దేవాయస్మ ప్రభావ రక్త పరోక్షణ దయచేసి ముట్టి శ్వాసపరచండి మా ప్రభావ దేవాయస్మ అలాగే సుందర బ్రదర్ కి తాగుడు నుంచి విడుదల పొందాలి నుంచి విడుదల పొందాలి మా ప్రభావ సేవలో బలంగా వాడబం చేయండి మా ప్రభావ ఆకుల సామెల్ బ్రదర్ హెర్నియా సర్జరీ సక్సెస్ కావాలి మా ప్రభావ మంచి ఆరోగ్యం ఉండాలి మా ప్రభా శివదాస్ బ్లడ్ క్యాన్సర్ నుంచి కోలుకోవాలి మా ప్రార్థన చేస్తున్న మా ప్రతి ఒక్క బ్లడ్ క్యాన్సర్ నుంచి దేవా విడుదల పొందాలి మా ప్రభావ ఏ స్వీకరిస్తున్నాడో ప్రతి ఒక్కటి దేవాయస్సు మా సక్రమంగా ఉంటాక సాయం చేయండి మా ఆయన బాడీలో దేవ ప్రతి ఒక్కటి తీసివేయండి మా ప్రతి ఒక్క దేవాయస్సు ఏదైతే చెడు రక్తం ఉందో ప్రతి ఒక్కటి తీసివేసి మంచి రక్తం ఉంటాక సాయం చేయండి మా ప్రభావ మీరే తోడైనాడు ప్రదీప్ సార్కి దేవా యాక్సిడెంట్ అయింది మా ప్రభావ ప్రతి ఒక్క దేవాయసం కీలు నడము దేవాయస్సు ప్రతి ఒక్కటి నడము దేవాయసం రాడ్ వేసేయండి మా మంచి నడుచుకుంటాకు సాయం చేయండి మంచి నడవటకు సాయం చేయండి మా ప్రభావా ప్రతి ఒక్కటి మంచి ప్రతి ఒక్క పెయిన్ తీసివేయండి మీరే సాయం చేయండి అలాగే చంద్రకళ సిస్టర్ భయంకరం వ్యాధి నుంచి బాధపడుతుంది మా ప్రభా దేవుడు ముట్టి స్వస్థపరచాలి మా ప్రభా మీరే ముట్టండి మా ప్రభా పెట్టి స్వస్థపరిచండి మా మీరే తోడైనాడు మా అలాగే మా ప్రభా దిలీప్ పొలిపోరించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ మంచి జాబ్ దొరకకు సాయం చేయండి మా మరియు సేవలో బలంగా వాడగొట్టకు సాయం చేయండి మా మీరు వాడుకోండి మా ప్రభావ దేవాన్ని పనిముట్టిగా తయారు చేయండి మా ఇంకా ఎంతో మందికి రక్షణ భాగ్యం కల్పించాలి మా ప్రభు ఎక్కడ పోయినాడు దేవ ఈ నామం అయి దేవా సేవ చేయటం సాయం చేయండి మా ప్రభా ఇంక సేవ సంకల్పం ఉండటం సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క దేవ ప్రతి ఒక్కటి లయమైపోవాలి మా ప్రభా యేసుకృష్ణుడు గద్దిస్తున్న మా ప్రభా ప్రతి ఒక్క దుష్టుని మీరే ఇతని మీద కంచవేయడు మా ప్రభా మీరే ఇంకా సేవలో బలంగా వాడబట్టకు సాయం చేయండి మా ప్రభా హిందూ ప్రియ చిన్న పాప గురించి కాల్ ఫ్రాక్చర్ అయింది మా ప్రభా దారి గురించి ప్రాణిస్తారు బాప్రవా ప్రతి ఒక్క కాల్ ఫ్రాక్చర్ నుంచి దేవ విడుదల పొందాలి మా ప్రభావ మంచి ముట్టి శ్వాసపరచండి మా ప్రభా అనుప్ కుమార్ బ్రదరు గాయం నుంచి దేవుడు ముట్టి శ్వాసపరచాలి మా ప్రభా కుటుంబం మొత్తం రక్షణ లోకి వృక్ష సాయం చేయండి మా ప్రభావ పాపకి ఐషుగర్ ఉంది మా ప్రభా ఐషుగర్ తీసివేయండి మా ముట్టి స్వస్థపరచండి మా ప్రభావ చిన్న పాప మా ప్రభా దేవేస్తాడు రక్త ప్రోక్షణ దాయిచండి మా ప్రభా మీరే తోడైనాడు మా దేవాయసింహ ప్రజాత కళ్యాణ్ సిస్టర్ కి ప్రతి ఒక్క కోల్డ్ అండ్ సైనస్ ప్రాబ్లం ఉంది మా ప్రభా దేవా అటువంటి తీసివేయండి మా ఇయర్స్ దేవాయసింహ ప్రభు వినబట్టకు సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో దేవా మీరే ఇంకా దేవ బలంగా సేవలో వాడబట్టకు సాయం చేయండి మా ప్రభా బ్రదర్ సేవకుడు దేవ ఆయన సెల్యులైట్ అనే వాదితో బాధపడుతుంది మా సర్జరీ అయింది మా ప్రభా లెఫ్ట్ దేవుడు ముట్టి శ్వాస పరసాలు మా దేవ సేవకుడు మా ప్రభా జ్ఞానం దయచేయండి మా ప్రభా అతని ప్రతి ఒక్క ఆపరేషన్ లో మీరే సాయం చేయండి మా ప్రభా రక్త ప్రోక్షణ దయచేసి మీరే ముట్టి శ్వాసపరచండి మా ప్రభా దేవాయసింహ ప్రభా ఇన్ని అంశాలున్నాయి మా ప్రభా ఎన్ని అంశాలున్నాయి దేవాయసింహ ప్రభా ఎవ్రీడే మా పేరు లో మేము దేవా గుర్తించుకుండగా మీరే సాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరికి దేవాయసింహ ప్రభా నయం చేసిన మీరే మా ప్రభా మీరే శ్వాసపరిచే దేవుడు మా ప్రభావ మీరే దేవాయస ప్రతి దాంట్లో దేవ మాకు దేవా యస్మ ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మీరే ఉన్న దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవాస్మ ప్రభావ మీ ప్రార్థన అంతట్లో దేవా మాకు సాయం చేసి దేవా మా పాటలో మా వాక్యంలో మా యొక్క ప్రార్థనలో మా యొక్క అంశంలో ప్రతి దాంట్లో మీరే తోడైంది నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం మా చిన్న బిడ్డ పదాన్ని సన్ని చేసుకుంటారని త్వరగా రాబోతున్న ఏసుక్రీస్ తండ్రి ఆ మెయిన్ మా ప్రభ కృప శాంతి సమాధానం ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనా గాక మేన్ ఆ నా ప్రైజ్ కూడా అందరికీ ప్రైజ్ లో బా